సంసారులు చాలా విచిత్రంగా ఉంటారు మనలోనూ ఉంటుంది సంసారం అంటే సందర్భాన్ని చూస్తే ఆశ్చర్యం వస్తుంది సంసారాలు ఎలా ఉంటారు వీడు కోట్లు సంపాదిస్తాడు కదా ఈ కోట్లు ఎందుకు ఉపయోగపడతాయో తెలిసిన అల్టిమేట్గా వీడు మోకాల్లో వచ్చేసి ఇంకా లేవలేనప్పుడు చేపట్టుకు లేవ కలిపి అన్నం పంచాల్లో కలిపి వస్తు సహా చేతిగా దేవడానికి ఓ పది మనిషిని పెట్టుకుంటూ ఉపయోగిస్తాయి ఈ కోర్టులు ఇంక దేవుడు ఉపయోగపడతారు ఓ పది మనుషులు వాళ్ళు అప్లై చేసుకుని వాడు చేసి ఇస్తుంటే తిని అయ్యోదా ప్రారంభమేలా ఉందే నేను ఆఖరికి వీళ్ళందరినీ పైకి తీసుకొస్తే వాళ్ళు బిజీగా తిరిగి వస్తున్నారు కాకులలో ఆ కార్లన్నీ నేకుండా పెట్టిన కార్లే నేను ఇక్కడ కళలు లేకుండా కట్టపుచ్చుకుని ఉన్నాను వీడు ఏమన్నా పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది నా దగ్గర సేవ తీసుకున్న వాళ్ళందరూ జగత్తును ఏలేస్తుంటే ఎవరినో ఈ పని మనిషి కూడా ఎందుకు చేస్తున్నాడు వీడు చచ్చిపోయేప్పుడు నా దగ్గరే ఇచ్చిపోతాడేమో వాడు చేస్తున్నాడు ఈ సంసారంలో కౌన్కిష్కా ఎవడు ఎవరికి ఎవరికి వారే యజ్ఞాతి ఇంత కుళ్ళు గుమ్ముడికా సంసారం బట్టి అలాగే ఉంటుంది మేజర్ కాబట్టి నీ స్వరూపంలో ఇవేమీ లేవు సుమా ఈ క్రియా సంబంధం కారక సంబంధం ఫల సంబంధం పెట్టుకుని అయ్యో వీడు దుఃఖిస్తూ ఉంటాడు ఏమి లేవురా బాబు నీ స్వరూపం చూసుకో నువ్వు వచ్చావు తెలుసుకో అని వీడి స్వరూపంలో క్రియాకారక ఫల సంబంధమును అపోహ చేయటం కోసం వీడు ఊహ చేసుకుంటున్నాడు అది అపోహ చేయటం కోసం ఈ ప్రకరణము ఈ రెండు ప్రశ్నలు వచ్చాయి ఆ రెండు ప్రశ్నలు వివరం ఏమిటో చెప్తా అజ్ఞానము దాని కార్యములైనటువంటి సుఖ దుఃఖముల నుండి ఆత్మత్వం నేను అనే నేను అనే అనుభవానికి విషయంగా ఉండే ఆత్మ చైతన్యం విజ్ఞానమయ ఆత్మ విజ్ఞానమయుడు బ్రహ్మను ఆత్ అంతదాకా వెళ్ళండి ఈ విజ్ఞానమయుడిని మనం శోధన చేస్తున్నాం బ్రహ్మనేమి శోధన చేయక్కర్లా ఈ విజ్ఞానమయుడు ఉన్నాడే వీడు అజ్ఞానము దాని కార్యములైనటువంటి సుఖ దుఃఖములు ఆ విజ్ఞానమయ ఆత్మ యొక్క స్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించవు విజ్ఞానమయుడు అసంగుడు అనే అసంగత్వాన్ని మొదటి ప్రశ్నలో సెటిల్ చేశాం వైశత అభూతల చోట ఆత్మచైతన్యం యొక్క విశుద్ధి విశుద్ధి అంటే అసంగత రాగప్రసాదుల యొక్క అసంస్పృష్టత్వము అంటే సంస్పర్శ కూడా లేకుండా ఉండుట అది నిరూపణ చేశాం మొదటి ప్రశ్నలో అది మొదటి ప్రశ్న ఇక రెండవ ప్రశ్నలో ఏం చేస్తున్నాము అవ్యావృత అననుగతం అజాతి వ్యక్తి పూర్ణ ప్రత్యేక మాత్రే యాధాత్మ్యం బ్రహ్మ సో రెండవ ప్రశ్నలో ఏం చెప్తున్నామంటే పూర్ణ అద్వయ అజ అజ జన్మ లేని అంతరతమైన బ్రహ్మ అభిన్నమైన ఆత్మస్వరూపాన్ని రెండవ ప్రశ్నలో నిరూపించటానికి పూనుకున్నాము ఇవి రెండు ప్రశ్నల యొక్క తాత్పర్యములు అలా ఉన్నాయి ఉంటే చూడ్డానికి అలా పునరుక్తిలాగా కనపడతా కనపడతాయి ఏమి పునరుక్తి ఏమీ లేదు మొదటి ప్రశ్న అసంగతని రెండవ ప్రశ్న పూర్ణత్వాన్ని బ్రహ్మత్వాన్ని నిర్ధారిస్తుంది ఇప్పుడు దాన్ని వివరిస్తున్నారు ఇహ హీ విద్యా విద్యా విషయ అంటే ఈ చాందో ఈ బృహదారణ్యకంలోనర్థం ఈ చాప్టర్లోని కాదు ఈ బృహదారణ్యకంలో అంటే గడచిన అధ్యాయమునందు అని అర్థం గడచిన అధ్యాయంలో టాపిక్ ఏమిటంటే రెండు ఉన్నాయి వాటి వాటి విషయములు ఏమిటా రెండు విద్య అవిద్య జ్ఞానము అజ్ఞానము విద్యకు విషయం ఏమిటి శుద్ధ ఆత్మ బ్రహ్మాత్మ అది విద్యకు విషయం అవిద్యకు విషయం ఏమిటి నేను కర్తని భోక్తని సుఖము దుఃఖము సంసారము ఇదంతా అవిద్యకు విషయం అవిద్యా టాపిక్ విద్యా టాపిక్ ఇది గడచిన అధ్యాయంలో గడిచిన అధ్యాయం అంటే మొదటి అధ్యాయం ఇది ద్వితీయాధ్యాయంగా మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో బ్రహ్మ బ్రాహ్మణము తర్వాత అక్కడే ఉన్నాయి కూడా అక్కడే మొట్టమొదటి బ్రాహ్మణము అశ్వమేధ బ్రాహ్మణం రెండవది అర్క బ్రాహ్మణం అలాగే ఇలాంటి మూడు బ్రాహ్మణాలు అవిద్యా విషయాలు తర్వాత చతుర్థం నాలుగోది బ్రహ్మ బ్రాహ్మణం అది విద్యా విషయం సో ఈ విధంగా గడచిన అధ్యాయంలో ఈ విద్యా అవిద్యా విషయములు నిరూపించబడినవి ఆరు బ్రాహ్మణాలు దాంట్లో అవిద్య మొదటి మూడు అవిద్యవి తర్వాత నువ్వు అలాగా उपन्यासम अट्के विवरी तरह आह्म विद्या ब्राह्मण वाक्य आत्मेतवोपासी आत्मावे आत्मा लोकपास विद्या विषय नाक्या ब्रह्म विद्या ब्राह्मण लद्या टापिक విషయా అంటే సబ్జెక్ట్ విద్యా విద్యా టాపిక్స్ విషయం అంటే టాపిక్ అనుకోండి విద్యా టాపిక్స్ ఏమిటా విద్యా టాపిక్ ఏమిటంటే ఆత్మేత్యేవ ఉపాసీత ఆత్మ సో ఎవరన్నా మీరు తెలుసుకునేప్పుడు సర్వము ఆత్మయే అని మీరు తెలుసుకుంటూ ఉండాలి ఆత్మేత్యేవ ఉపాసీత ఇప్పుడు ఎవడైనా శత్రువు వీడు నాకు అపగారం చేశాడు మీకు కోపం వచ్చిందనుకోండి ఇప్పుడు ఏం చేయాలి నాక నేను మనవి చేశాను ఇన్ఫెక్షన్ వచ్చిన వాడు ముఖం చూపించలే వాళ్ళకిను కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చిన వాడు లోపల కూర్చుని ఉంటాడు అలాగే ఈ రకమైన కోపావేశము తాపము చేస్తాడు తలుపు వేసుకుని లోపల కూర్చునే ఆత్మేత్యవో ఉపాసేత ఈ శత్రువు ఎవడూ లేడు అంత ఆత్మస్వరూపమే ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అని అలాగా ఆ ఓంకార ధ్యానం చేసి ఆ సైలెన్స్ ఆత్మ అదే యథార్థము అని వీడు భావన చేయాలి అని ధ్యానం చేసుకోవాలి క్షమత మెడిటేషన్ తెలుసుకో ఆత్మేత్యవ ఉపాసి అది చెప్పారు ఆత్మానం ఏ వా నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకో కాదు నేను ఇది తెలుసుకుంటాను అయ్యా నువ్వు ఇవన్నీ తెలుసుకుని ఇది ఏది ఉండదయా స్వరూపాన్ని తెలుసుకో యూనివర్సిటీకి వెళ్తే నీకు ఆత్మస్వరూపం తెలీదు ఈ సంసారంలో వ్యవహరించడానికి కావలసిన ఒక స్కిల్ వస్తుంది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇది ఎక్కడో చెప్పారు చెప్తే వాళ్ళు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కొంతమంది చేయరు ఇప్పుడు యూనివర్సిటీలో మీరు సంపాదించేది ఏమిటి జ్ఞానం నేనున్నాను జ్ఞానం కాదు ఇంజనీరింగ్ చదివాము జ్ఞానం కాదా కాదు మెడిసిన్ చదివాం జ్ఞానం కాదా కాదు జ్ఞానం కాదు మరి ఏమిటి అది ఇట్ ఇజ్ ఎ స్కిల్ ఇంజనీరింగ్ ఈజ్ అ స్కిల్ అంటే కారు ఎలా నడపాలి అదే తెలుస్తుంది అంటే వీళ్ళు వెళ్ళి ఏదో రెచ్చి పట్టుకుని ఇట్స్ అ స్కిల్ ఆల్ అబౌట్ ఎ స్కిల్ అలాగే మెడిసిన్ కూడా స్కిల్ రోగం వస్తే ఏం చేయాలి దేహానికి ఇట్స్ ఎ స్కిల్ మరి మేనేజ్మెంట్ ఇజ్ ఎ స్కిల్ పది మంది మనుషులను ఎలా వ్యవహారం చేసి లోక ఇట్స్ ఎ స్కిల్ ఈ స్కిల్ అవసరమా కదా అవసరం ఎందుకంటే ఈ సంసారంలో బతకడానికి ఏదో ఒక స్కిల్ ఉండాలి కాబట్టి ఆ స్కిల్ ఆఖరికి మీకు అది మా కబుర్లు చెప్పడం జాతనైతే కూడా స్కిల్ అదో స్కిల్ సమ్ స్కిల్ అది కబుర్లు చెప్పడం జాతన అవ్వాలంటే అది కూడా ఒక స్కిల్లే ఏదో ఒక స్కిల్ సంపాదించాలి ఈ టీవీల్లోనూ వాటిల్లోనూ వస్తారు వాళ్ళకి వాళ్ళకు ఉన్నది జ్ఞానం ఏమి ఉండదు ఉడికే స్కిల్ ఉంటుంది కవులు బాగా చెప్తాడు గంభీరంగా చెప్తాడు అదే వేషం బాగా వేసుకొస్తాయి సమ్ స్కిల్ భగవంతుడు ఆ స్కిల్ ఇచ్చాడు కాబట్టి యూనివర్సిటీలో మనకి స్కిల్ అవసరం మన యూనివర్సిటీకి వెళ్తాం చదువుకుంటాం ఆత్మానం ఏవాలయత్తంటే ఎటువంటి చెప్తున్నాను నేను ఏదో దారికి తప్పి ఎక్కడికో పోయాకోకండి సో ఇట్స్ ఎ స్కిల్ ఒకప్పుడు టీచర్ ట్రైనింగ్ అవుతాడు ఇట్స్ ఎ స్కిల్ తను ఆ టీచర్ అంటే విద్యార్థులకు పాఠం చెప్పడం ఇట్స్ ఎ స్కిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్కిల్ అండ్ యూ నీడ్ ఎ స్కిల్ ఎవడో స్కిల్ ఉన్నవాడు ఉండబట్టే మీరు కారులో కూర్చొని ఇంటికి వెళ్ళగలుగుతారు ఆ స్కిల్ లేకపోతే మీరు ఎలా వెళ్ళగలుగుతారు కారు తయారైందంటే స్కిల్ ఉండబట్టే తయారైంది ఎవడదో ఒకటి స్కిల్ దానికోసమే మీరు డబ్బులు పెట్టేశారు కాబట్టి యూనివర్సిటీల్లో మనం తెలుసుకునేది స్కిల్ అయితే స్కిల్ అక్కర్లేదు అక్కర్లేదని నేను అంటే కావాలి ఏదో ఒక స్కిల్ పెట్టుకుని డబ్బులు సంపాదించి ఈ లోకంలో మనం బాధ్యబిడ్డలతో బతకడానికి అవసరమే మరి జ్ఞానం అంటే ఆత్మానమే వా ఇది జ్ఞానం నీ స్వరూపము నేను తెలియనా తెలియదు కర్మ అది కూడా స్కిల్ యజ్ఞం చేస్తాం పూజ చేస్తాం ఇట్స్ ఆల్ స్కిల్ మంత్రాలు చదువుతాం స్కిల్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్ అది జ్ఞానం అంటే ఒక్కటే అంచేతనే అదంతా అవిద్య అని వేసేసారు జ్ఞానము అంటే ఆత్మానమేవ అవేత్ అవేత్ అంటే విద్యా నియాత్ అర్థం తెలుసుకోవాలి ఇది ఇది జ్ఞానే ఆత్మస్వరూపాన్ని నీవు తెలుసుకు తీరాదు కాదండి మిగతావి కూడా తెలుసు అక్కల్లా ఆత్మానమే వా అవే మిగతావి తెలుసుకోవడానికే దేవుడి గురించి తెలుసు ఏం తెలుసుకుంటారంటే దేవుని గురించి దేవుడికి ఎందుకుంటారు దేవుడు చాలా కరుణామయుడు కడుపులో బొట్లు వచ్చినప్పుడు అడుగుతారు దేవుడు కరుణామయుడో కాలం కడుపులో బొట్లు వచ్చాయనుకోండి అప్పుడు వెళ్ళేవా దేవుడు కరుణామయుడేనా ఉండవాను నీ దేవుడు అంటే కరుణామయుడు ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నంతసేపు కరుణామయుడు కాబట్టి దేవుడి గురించి తెలుసుకుని దేవుడు కరుణాభయుడు కాదు ద్వేషమయుడు దేవుడు ఏది కాదు సూర్యుడు ఏమిటి కరుణాభైయుడా లేకపోతే హీజ్ వాట్ హీ ఈజ్ స్వే భ మనం అనుకుంటాం శీతకాలంలో చలి లోపల చలిగా ఉంటే ఎండలోకి వెళ్తే అబ్బా సూర్యభగవానుడు కరుణామయుడు అని అప్పుడు అనుకుంటాం వేసవి కాలంలో తెలుసుకుని కరుణామయుడు లేకపోతే ఆపోజిట్ అయితే కరుణామయుడికి ఆపోజిట్టా కాదు అది కాదు He is neither this nor that. He is what He is. It is <laughs> because the devil is a good person. Therefore, the soul is the soul of the soul. The soul is the soul of the soul. What is the soul of the soul? What is the soul of the soul? The soul of the soul is the soul of the soul. I will tell you. శరీరాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి ఎందుకంటే శరీరానికి రోగము మృతి మరణము రెండు ఉంటాయి రెండు శరీరానికి ఉంటాయి అవి ఎలా హ్యాండిల్ చేయాలి వేదాంతం మీకేమైనా ఆ అంశంలో ఉపకారం చేస్తే మీరు మీరు వేదాంతం మీకు ఉపకరించినట్టు ఆ అంశాన్ని వీలుపెట్టి ఇంకేమేవో మాట్లాడితే నేల విడిచి సాబు బ్రహ్మ అద్వయము ఆ అద్వితీయము ఆ నిరంజనము అవన్నీ మన ఆత్మని క్రియాకారక ఫలాత్మత అపోహ కాబట్టి వేదాంతం యొక్క మొదటి ప్రయోజనం ఏమిటి ఇట్ షుడ్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్ లైఫ్ డిసీజ్ అండ్ డెత్ మ్యాక్సిమంలో చెప్పానండి ఇలా మనం వాళ్ళు అనుకుంటారు వేదాంతం ఉంటే మనకు తెలియదు మనకి తప్పించు వాళ్ళకి తెలియదు అనుకుంటారు మ్యాక్సిమం చెప్పాడు నేను వేదాంతం నుంచి నేర్చుకున్నాను హౌ టు లివ్ అండ్ హౌ టు డై ఐ లెట్ ఫ్రమ్ నేను ఒపన్షన్స్ అది మొదటిది బతకడ లాగా మారణం చాలా అది కూడితే సాయంకాలం అయినప్పటికీ మైక్ పెట్టుకుని డ్యాన్స్లోనే చేస్తూ ఉంటారు పెళ్లి పెళ్లి పేరంటో అనే పేరుతో అది బతకడం తెలుసున్నమాట అంటారా లేకపోతే బతకడం తెలియని మూర్ఖత్వం అంటారా మూర్ఖత్వం అనే విషయం దాని ఇట్ ఇస్ సో ఆబ్వియస్ కాబట్టి హౌ టు లివ్ అండ్ హౌ టు డై మొదట రెండవది మనస్సు ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ దెర్ ఇస్ నో ఫ్రంట్ దర్ ఇస్ నో ఫో దెర్ ఈజ్ ఓన్లీ డివినిటీ యు ఆర్ డీలింగ్ విత్ ఎ పర్సన్ ఎవరైనా సరే యు ఆర్ డీలింగ్ విత్ డివినిటీ ఆ విషన్కి మనల్ని తీసుకెళ్తే దట్ ఈస్ ది సెకండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ వేదాంత రెండే మూడోది రెండే ఈ రెండింటి కోసమే వేదాంతం వచ్చింది ఈ రెండు ఆత్మజ్ఞానంతో ముడిపడి ఉంటాయి వీడు దేహాభిమానంలో ఉన్నంత వరకు వీడు మొదటి దాన్ని వీడు వశం చేసుకున్నట్టు కాలేదు తర్వాత నేను ఇక్కడ ఉన్నాను వీళ్ళందరూ నాకంటే భిన్నంగా ఉన్నారు దేవుడు ఎక్కడో అక్కడ కూర్చున్నాడు అది జ్ఞానమాదేవి దాన్ని అజ్ఞానం అంటారు దాని నేను నువ్వు దేవుడు యహ మై యహ అవుర్ వహ మై తుమ్ యహ అవుర్ వహ నాలుగు అన్నీ ఒకటే ఒకటే తత్వం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో హృదయంలో కోపానికి కానీ తాపానికి కానీ ప్రేమ శత్రుభావానికి కానీ రాగానికి కానీ అవకాశమే లేదు ప్రసన్నమైన హృదయాన్ని కలిగి ఉంటాడు సో ఈ విధంగా ఆత్మజ్ఞానము మనిషి జీవితానికి చాలా లోతుగా ముడిపడి ఉన్నది మీరు ఏవి స్కిల్ సంపాదించారన్నది పాయింట్ కాదు ఏదో స్కిల్ ఉంటుంది ప్రతివాడికి రిక్షా కూడా ఒక స్కిల్ తోటి బతికేస్తున్నాడు ఆ రిక్షాలో కూర్చున్న ఇంజనీరును రిక్షా తొక్కేవాడికి ఎవ్రీబడీ హ్యాజ్ హీజ్ ఓన్ స్కిల్ రిక్షా ఇప్పుడు కలకత్తాలో రెండు పట్టుకుని పరిగెత్తుతాడు మీరు ట్రై చేయండి ఒకసారి చూస్తాం వెనక్కి వెళ్ళిపోతారు మేడం అది లేవగొట్టే వస్తుంది కానీ అసలు వాడు బ్యాలెన్సే చేయలేడు అది ఇలా ఎత్తితే ముందు పడిపోతుంది ఇంకొంచెం ఎత్తే వెనక్కి వెళ్ళిపోతుంది ఇట్స్కిల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇస్ అ స్కిల్ కాబట్టి ఆత్మానమేవ అవే తర్వాత ఆత్మానమేవ లోకం ఉపాసీక ఇది వైదికుల గురించి చెప్పింది ఇప్పుడు ఎంతసేపు స్వర్గం వైకుంఠం అంటూ వైకుంఠాన్ని వర్ణించాడు ఒక ఆయన ఉపన్యాసం నాది నలభై నిమిషాల ఉపన్యాసం ఆయనది నలభై నిమిషాల ఉపన్యాసం సభ అక్కడ నేను ఉన్నాను నాది నలభై నిమిషాలు అవ్వకుండానే ఇలా వాచి చూపించి ఇంకా ఐదు నిమిషాలని చెప్పాడు నేను కూడా వాచి చూసుకుని తరకా ఉపసంహారం చేశాను ఆయన ఐదు ఉన్నాడు కాబట్టి రెండు నిమిషాల్లోనే ఉపసంహారం చేశాను నా తర్వాత ఉపన్యాసాన్ని కంగారు ఏమిట ఉపన్యాసం ఏమిటంటే వైకుంఠ వర్ణనం వర్ణనం వైకుంఠం ఎలా ఉంటుంది అంటే అది అలా పైకి వెళగ వెలగ వెలగా గోలోకానికి కుడి వైపున శివలోకం బాగా వెనక్కుంటుంది అక్కడెక్కడో చాలా ఉన్నతంగా ఉంటుంది ఇంకా ఆ పైన ఉండదు అన్నీ మిగతా అన్నీ కిందే ఉంటాయి ఇన్ జాగ్రఫీ ఇన్ జియోగ్రఫీ వైకుంఠానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది కాంపౌండ్ వాళ్ళేమో ఎక్కడ కట్టినట్టుగా ఇటుకలతోటి రాళ్లతోటి కట్టడం అది బంగారంతో తయారు చేసిన కాంపౌండ్ వాళ్ళు బంగారం ఇప్పుడు ఇక్కడ కూడా తిరుపతిలో కూడా బంగారంతో పెట్టేస్తూ ఉంటారు కదా గోడలో లేను అక్కడి నుంచి వచ్చింది అక్కడ బంగారంతో బంగారు వాకిలి వెండి వాకిలి చూడండి నాంట్ల జనాలను అల్లరి పెట్టేయడం తప్పించండి తర్వాత దానికి వజ్రాలు వైరుధ్యాలు ఉంటాయి విశాలం కావచ్చు శ్రీకృష్ణుడు అది ఈ రకంగా వైకుంఠ ఇంకంత సేపండి శ్లోకాలు చదివి వర్ణన వైకుంఠ వర్ణన ఏమిటి ఉపన్యాసం ఇప్పుడు వినవాళ్ళదు అలా తలకాయలు ఉప్పిస్తూ మహానందంగా విదేశించపట్లు కొట్టి ఏమిటి తెలిసిందండి ఆయన ఏం చెప్పినట్టు మనం ఏం తెలుసుకున్నట్టు అదేమి స్వర్గలోకాన్ని గురించి వర్ణన కానీ వైకుంఠలోక వర్ణన వాటిని ఉపాసించటం వాటి కోసం కర్మలు చేయటం వాటి కోసం ఉపాసనలు చేయటం ఈరోజంతా కూడా అవిద్యలో భాగమే విద్య అంటే అయా లోకంలోకం అంటున్నావు కదా నువ్వు తెలుసుకోవాల్సిన ఉపా లోకం ఒక్కటే ఉంది నువ్వు ఉపాసించాల్సిన లోకం ఒక్కటే ఉంది ఆత్మానమేవ లోకం ఉపాసి దాని అక్కడ బోలు విచారం ఉంది పితృలోకానికి ఇప్పుడు తగ్గ కొడుకు తర్జనం పెట్టకపోతే పితృలోకానికి వెళ్లకుండా పోతావు నువ్వు అన్నాడు జ్ఞానిని నీకు సంతానం నువ్వు వివాహం లేదంటావు సంతానం లేదంటావు నీకు తద్దినం పెట్టకపోతే పితృలోకానికి నువ్వు వెళ్ళవు అని అని ఛాలెంజ్ చేస్తే కిం ప్రజాకరిష్యామ ఏషాన్నోయం ఆత్మాయం లోక అని రిప్లై సొంతంలోనే మాకెందుకండి సంతానం సంతానం మాకెందుకు పితృలోకం వెళ్ళాలనుకునే వెళ్ళకు కదా మాకు ఆత్మలోకం ఇప్పటికే సిద్ధించియే ఉన్నది మాకు ఏ సంతానం అక్కర్లేదు ఏ లోకానికి వెళ్ళక్క ఇప్పటికే సిద్ధించియే ఉన్నది ఆత్మయే లోకం లోకాన్ని మీరు ఉపాసించండి అంటే దాన్ని ధ్యానం చేయండి దాన్ని పట్టుకోండి అని అదంతా విద్య యొక్క టాపిక్ అది ఇంకా అవిద్యా టాపిక్ కూడా చెప్తారు చూడండి అవిద్యా టాపిక్ అంటే మీరేమో క్లబ్ పేగాట అదనుకుంటారేమో అది ఎలాగో అవిద్యా టాపిక్ అది శంకర్లు చెప్పక్కర్లా శంకర్లు అవిద్యా టాపిక్ చెప్తారు చూడండి అవిద్యా విషయ ప్రధానంగా అదేవిధముగా అవిద్య యొక్క టాపిక్ విషయం అంటే టాపిక్ ఏమిటది పాంతం కర్మ పాంతకర్మ పాంతకర్మ అనే ఐదింటితో చేసేదాన్ని పాంత కర్మ అంటారు ఐదు ఏమిటో నేను రాసుకుంటాను ఎన్నో పేజీ అండి తెలుగులో సెవెంటీ ఇది చాలా మంచి విచారం ఉన్నటువంటి చాలా మంచి విచారం ఉంది ఇక్కడ బోల్డ్ విచారం ఉంది శ్లోకం తర్వాత ఇంకా చాలా విచారం ఉంది పాంత కర్మ అజ్ఞానం యొక్క టాపిక్ అది ఏమీ రాయలేదా అయ్యో పాంగత కర్మ దాని ఎక్కడో రాసి పెట్టాను నేను అని చెప్పంక మళ్ళీ రాయలేదు అసమానం రాస్తూ ఉండడం అనవసరం రాయలేదు మైత్రేయ బ్రాహ్మణంలో ఉంది దీని ముందున్న బ్రాహ్మణంలోనే ఉంది నేను చెప్తా చూడండి పాంకర్మ అంటే నేను మనస్సు అదే మనసు లేక బుద్ధి వాక్కు అగ్ని హవిస్సు ఐదు ఐదింటితో చేసి కర్మ తైత్రియోపనక్షత్రంలో నేను చెప్పాను కదా పాంతం వా ఇదం సన్వం పాంకే నైవ పాంత విశృణోతి సో ఐదు అన్నీ ఐదు ఐదు ఐదు ఐదు పృథివీ ఆ మంత్రాలు గుర్తులేవు నాకు పృథివ్యంతరి క్షం ద్యౌర్దిశో వాంతర దిశా ఐదవి పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోవాంతరది పృథివీ అంతరిక్షము ద్వలోకము దిక్కులు అవాంతరదిలు అగ్నిర్వాయురాదిత్యమానక్షత్రాన్ని అగ్నిర్వాయుదిత్యమానక్షత్రాన్ని తర్వాత అగ్నిర్వాయుదిత్యంద్రమానక్షత్రాన్ని శ్రోత్రం చక్షు అంటూ అలాగ ఐదు వస్తాయి ఐదు ఇంద్రియాలు వస్తాయి తర్వాత ఐదు ధాతువులు వస్తాయి చర్మ మాపుంస స్నావాస్థి మజ్జ చర్మ చర్మ మాపుంస మాంసం స్నావ అంటే సిన్యు అస్థి ఎముక మజ్జ అంటే మధ్య అంటే మూలుగు చర్మం ఆకుంసవాస్థి మధ్య ఇలా అన్నీ ఐదు ఐదు ఐదు ఏతదధి విధావో చెత్ ఇదంతా వర్ణించి మహర్షి అంటున్నాడు పాంకం వా ఇదో అంతా పాంకమేనయా అంతా ఐదు ఐదు ఐదు ఎక్కడ చూసినా ఐదు కర్మ నేను కర్త బుద్ధి బుద్ధి ఉండాలి సంకల్పం చేయడానికి దానికి తర్వాత వాక్కు మంత్రం చెప్పాలి కర్మలో అగ్ని హవిష్ అది అది ఒకటి చూసారా టూ హండ్రెడ్ అండ్ లెవెన్త్ పేజ్ మైత్రి బ్రాహ్మణంలో ఇక్కడ కూడా రాద్దామని టోటల్ రాష్ట్రంలో అని మానేసి ఉంటాను నేను రెండు రెండు వందల పదకొండు అన్నారా సంతానము మొత్తానికి ఇలాగ ఐదు ఉంటాయండి ఇది పానుతమ కర్మ వైదిక కర్మ విద్యా విషయం టాపిక్ ఆఫ్ ఎందుకంటే వీడు కర్త దేహము ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత తత్ఫలం తత్ఫలం అంటే స్వర్గాదిలోకాలు ఇహలోకంలో భోగాలు అదంతా కూడా విద్యా టాపిక్లోనే ఉంటాయి తర్వాత అన్నత్రయం అన్నత్రయం మూడు అన్నములు మూడు అన్నములు అంటే నామము రూపము కర్మ అయి ఉంటాయి అలాగే రాసునండి అన్నత్రయం నామూప కర్మాత్మకం ఇది అంటే సప్తాన్న బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం ఒకటి నడిచింది దాంట్లో ఈ మూడింటిని అన్నములుగా ఏడున్నాయి సో మూడు అన్నములు దాని ఫలములైన నామరూపకర్మలనే మూడు అన్నములు సరిపడింది నామము రూపమో కర్మ మీరు సినిమాకి వెళ్ళారు నామరూప కర్మ త్రయం నామ రూపం కర్మ త్రయం ఈ మూడే జగత్ అంటే మూడే నామ రూపం కర్మ మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా దృష్టాంతం చెప్తూ ఉంటాను నేను ఎందుకంటే సినిమాలో ఏముంటాయి చెప్పండి నామ రూపం కర్మ మూడే హీరో హీరోయిన్ విలన్ వీళ్ళందరూ ఉంటారు ఏవేవో కర్మల్ని అక్కడికి వేస్తారు మంచి కర్మలు చేస్తే హీరో అవుతాడు చెడ్డ కర్మలు చేస్తే విలన్ అవుతాడు మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత ప్రకాశం పక్కనకే ఉంటాడు అదే నామరూపం ఇవి ఇది మూడు అన్నత్రయం అదే ఆయన ఆయనే చెప్పారుగా నామరూపకర్మాత్మకం అన్నత్రయం ఇదంతా కూడా అవిద్యా విషయం త్ర అవిద్యా విషయే వక్తవ్యం సర్వం ఉత్తం అండ్ అవిద్య అనే టాపిక్లో చెప్పాల్సిందంతా చెప్పడం అయిపోయిందండి సో ఆ తృతీయ సమాప్తే వ్యాఖ్యాతం అంటే ప్రథమాధ్యాయం పూర్తయ్యే వరకు మూడో అధ్యాయం అంటే ఉపనిషత్తులో మూడో అధ్యాయం అంటే ఓడోధ్యాయం ఓడోధ్యాయం పూర్తయ్యే వరకు ఈ సత్తాన్న బ్రాహ్మణము సత్తాన్న బ్రాహ్మణం వచ్చింది దాంతకుముందు వాటిల్లో శిశు బ్రాహ్మణము ఆ తర్వాత అశ్వమేధ బ్రాహ్మణం మొత్తానికి ఎలా అయితేనే వాటి చెప్పడం అయిపోయింది విద్యా విషయ స్వాత్మా కేవల ఉపన్యస్థ నిర్ణీత అది విద్యా విషయస్థు ఆత్మ ఆత్మ అంటే టూ ఆన్ ది అదర్ హ్యాండ్ అవిద్యా అవిద్యా టాపిక్కి భిన్నంగా విద్యా టాపిక్ అది ఏంటంటే ఆత్మ ఆత్మ అంటే ఎటువంటి ఆత్మ కేవల అంటే అద్వయ అర్థం కేవల అంటే అద్వయము మోక్షం అంటే కైవల్యము అంటారు సో అద్వయ ఆత్మ ఉన్నదే అది విద్యా అది చెప్పారు అంతకుముందు అనేక ఆత్మానముపాసీత ఇత్యాది వాక్యాల్లో చెప్పారు కానీ ఆత్మ యొక్క శుద్ధత్వాన్ని పూర్ణత్వాన్ని మరింత లోతుగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది అంతలా నిర్ణయం కాలేదు అందుకోసం ఇది వస్తోంది తన్నిర్ణయాయ బ్రహ్మతే బ్రహ్మాణి ఇతి ప్రక్రాంతం ఈ అజాతశత్రు గార్గ్య సంవాదం ఏదైతే మనం చూస్తున్నామో గార్గ్యాన దృప్త బాలాకేనా అతనే ఈ సంవాదం ఎలా ప్రారంభమైంది బ్రహ్మతే బ్రవాణి అని ప్రారంభమైంది అజాతశత్రువు దగ్గరికి వచ్చేసి నేను నీకు బ్రహ్మం చెప్తాను బ్రహ్మం చెప్తానని అలా ఎందుకు మొదలుపెట్టారు ఆ బ్రహ్మలను తిరస్కరిస్తే కానీ బ్రహ్మ నిగ్గుదేలకు అలా చెప్పారు చెప్పి ఇంకా ఏమంటున్నారు జ్ఞపయిష్యామిటి ఈ జ్ఞపయిష్యామి అన్నది అజాతశత్రువు మాట నేను నీకు బోధిస్తాను నీకు తెలిసి ఇట్లా చేస్తాను అలకిందులు అవుతుంది బ్రహ్మని చెప్తాను అని వస్తాడు పన్నెండు బ్రహ్మలో పదమూడు బ్రహ్మలో చెప్తా ఏమంటే పన్నెండు పదమూడు బ్రహ్మలు చెప్పాడంటే ఇంకా వాడికి వాడికి బ్రహ్మ తెలియదని అర్థం అయితే కదండి పన్నెండు పదమూడు చెప్పాడంటే ఇంకా బ్రహ్మ తెలియదని ఇప్పుడు మా దగ్గర ఈ చమత్కారి ఇంగూఠీలు ఉన్నాయండి అంటే మీకు మీకు లక్కను తీసుకొచ్చే ఉంగరాలు మూడు రకాలు ఉన్నాయి ఉన్నాయి మా దగ్గర వాటిల్లో ఆర్జినరీ డైలక్స్ సూపర్ డీలక్స్ మూడు ఉన్నాయి ఏం చెప్పాడంటే అంటే వాటి వల్ల లక్ రాదని అర్థం వాటి వల్ల లక్ రాదు అని ఒక అర్థం ఇందువల్ల అట్లు మూడు రకాలు ఎప్పుడైతే ఉన్నాయో వారే డౌట్లో పడిపోయాడుగా వారే డౌట్లో పడిపోయాడు ఇంకా ఇంకే లెక్కిస్తే ఒకటి తర్వాత ఆర్జినరీ ఇరవై రూపాయలు డీలక్స్ ముప్పై సూపర్ డీలక్స్ యాభై అన్నాడంటే వాటి వల్ల లక్క రాదు అని రెండో హేతు ఎందుకంటే అవి యాభై రూపాయలకు అమ్మిస్తున్నాడంటే వాడికి యాభై రూపాయలు ఈజ్ మోర్ వాల్యుయేబుల్ దాని సో మచ్ ఆఫ్ లక్ మీకు అర్థమైందా లేదా జనాలు మరి కొంటారంటే జనాల యొక్క ప్రవృత్తిని బట్టి మీ తత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు యాభై రూపాయలు ఇస్తే వాడు యాభై రూపాయలు లక్క వాటి ఇట్టు యాభై రూపాయలు బాగా యాభై రూపాయలు లక్కంటే యాభై రూపాయలు కాదుగా ఆ యాభై కోసం వాడు ఈ లక్ని ఇచ్చేసుకున్నాడంటే అది లక్ లేదు అన ఆ హేతు చేతే తెలిసిపోయింది కాబట్టి బ్రహ్మ అలా మొదలైంది నేను మీకు బ్రహ్మ అలా మొదలుపెట్టి అబ్రహ్మలన్నింటినీ తిరస్కరించి ఇప్పుడు నేను నీకు చెప్తాను తెలుసుకోవని జ్ఞాపించాను అలా ప్రారంభించాను ఎందుకంటే ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పాలి బ్రహ్మతత్వాన్ని చెప్పాలంటే ఏడు లోకాలు ఉంటాయి ఆ అలా మొదలుపెట్టడం పురాణం కలిగేది ఈ ఉపనిషత్తు బ్రహ్మతత్వాన్ని చెప్పాలి అంటే అయ్యో నిద్రపోతున్నాడు చూడు వాడి కుదుపితే లేచాడు అలా మొదలు పెడతారు అంటే ఎక్కడ చూపిస్తారు బ్రహ్మని అధ్యాత్మంలో చూపిస్తారండి బ్రహ్మని అధ్యాత్మంలో చూపించకపోతే ఇది బ్రహ్మే కాదు అత్రహ్మవిద్యా విషయభూతం జ్ఞాప్యం యాథాత్మ్యత అత కాబట్టి అవిద్య అవత అంటే ఆ విద్యా విషయం పూర్తయి విద్యా విషయం ఆరంభమైంది కాబట్టి ఆ బ్రహ్మ విద్యలో విషయంగా ఉండేటువంటి ఆత్మతత్వము యథాతథంగా బోధించాలి దాన్ని దాన్ని మసి పూసి ఏదో చేయకూడదు యాథాత్మ్యత ఆత్మతత్వము శుద్ధము దాన్ని యథాతథంగా బోధించాలి తప్ప ఏదో ఒక కాన్సెప్ట్ వాడికి అంతకట్టి వాడికి నెత్తిన ఏదో బరువు పెట్టి చేయకపోవడం శుద్ధమైన తత్వాన్ని బోధించి పంపించాలి వాడు తేలిక పడాలి తేలికపడడం ది మెషర్ తేలిక ఒక ఆయన నాకు ఉత్తరం రాశారు మెడిటేషన్లో ప్రోగ్రెస్ నేను చాలా ఇష్టపడుతున్నాను మెడిటేషను ఈ మెడిటేషన్లో ప్రోగ్రెస్ నా నా జీవితంలో ప్రోగ్రెస్ వస్తుందా లేదా ఇలాగా అని నేను ఊరికే ఎంత టైప్ చేస్తానో నాకు నీరసం వస్తుంది అయినా ఎంతో కొంత సమాధానం చెప్పకపోతే వాళ్ళకి ప్రోత్సాహం ఉండదు అందుకోసం నేను ఏమన్నా రాశానంటే రాసేసి తర్వాత అయ్యో కటుగా ఉందేమో అని డౌట్ వచ్చి మనలో కొంత కటువుగా ఉంటేనే మంచిదని పంపించేశాను నేను ఏమన్నా సంటే జ్వరం ఉన్నవాడికి జ్వరం తగ్గుతోందా లేదా అన్నది పై ఎవడూ పైవాడు ఎవడూ చెప్పక్కర్లేదు మందు వేసుకుంటుంటే జ్వరం తగ్గుతోందా లేదా అన్నది వాడికే తెలిసిపోతుంది ఈ సంసారం అనేది ఒక రోగము ఈ రోగంలో ఉన్నవాడికి ఆ సంసార భారం తగ్గుతోందనే సంగతిని దాన్ని బట్టి వాడికే తెలుస్తుంది అని చెప్పాను ఎవసారంటే అంటే నువ్వు చూసుకోవా నువ్వు సంసారవి కదా సంసారాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటున్నావు లేక ఎంత లూజ్గా పట్టుకుంటున్నావు చూసుకో గట్టిగా పట్టుకుంటున్నానని నీకు అనిపిస్తే మెడిటేషన్ దారి మెడిటేషన్ది నీ దారిని నువ్వు ఉన్నావని తెలిసిపోతుంది లేదు మెడిటేషన్ చేసుకుంటే కొంచెం లూజ్ అవుతోంది అంత గట్టిగా నేను పట్టుకోవట్లేదు ముఖ్యంగా డబ్బుతో పెట్టుకోవచ్చు డబ్బు ఇంట్లో వాళ్ళని లేకపోతే బంధువులని వాళ్ళని మీరు గట్టిగా పట్టుకుంటున్నారా లేకపోతే లూజ్గా వదిలిపెట్టేశారా అని అదే అది మెషరు అసంగత ఇస్తే మెషర్ అని సంథింగ్ లైక్ దట్ రాశాను అయ్యో బాబా ఆయన బిజినెస్ మ్యాన్ను ఆయన ఏదో ప్రేమతో రాస్తే ఇలా రాసిన ఏమిటి అని అనుమానం వచ్చి ఇంకా బిజినెస్ ఏమిటండి శ్మశానం ఎదలకుండా కనపడుతుంటే ఇంకా బిజినెస్ ఏమిటి అప్పుడైనా బిజినెస్కి స్వస్తి చెప్పి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోద్దు బిజినెస్ అంటే ఏంటి తక్కువ ఇవ్వడం ఎక్కువ పుచ్చుకోవడం అదే కాదు బిజినెస్ దాన్ని రివర్స్ చేయాలి తక్కువ తీసుకోవాలి ఎక్కువ ఇవ్వాలి ఇంతే తప్ప ఇంకెంతకాలం చేస్తారు బిజినెస్ కాబట్టి అలా రాసేసా మనం ఏమనుకుంటా అనుకుంటారు లేదు కాబట్టి యాథాత్మ్యత జ్ఞాపయితం యథాతథంగా చెప్పాలి సత్యాన్ని యథాతథంగా చెప్పరుషంగా చెప్పరాదు అలాగని దాచిపెట్టకూడదు యథాతథంగా చెప్పాలి ఆయన ఏమనుకుంటాడో అని ఆ మీరు మీరు ఏదో సందర్భం లేని మనం చెప్పకూడదు యథార్థం తస్యచే యాథాత్మ్యం ఏమిటండి ఆత్మస్వరూపం యొక్క యథాత్మ్యం అంటే అది ఎలా ఉందో అలా చెప్పాలనుకుంటున్నారు కదా అది ఎలా ఉండడం అంటే ఎలా ఉంది ఆ యథాత్మ్యం ఏమిటి అంటే శంకరులు అంటారు తస్య ఆత్మ బ్రహ్మ విద్యలో బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపం యథాత్మ్యము అంటే ఆత్మ అంటే స్వరూపం అన్నారు బుద్ధు తథా అస్తి తానాతి గతిశబ్దానికి తెలుసుకుంటుతా అనర్థం అలా ఉందో అలా తెలుసుకుందా వైత్యం ఎక్కడ ఏం చేసింది త్రిథ వితథస్ భావ వైత్యం మనం వైరత్య ప్రకరణలో విస్తారంగా చూసాం అక్కడ పావు ఉన్నట్టు కనబడుతోంది మంచిది పావుందా లేదు అంటే యథా దృశ్యతే తథా జ్ఞా వితమైపోయింది వేరే యథా దృశ్యతే తథా అస్థి తథాగతు సో యాథాత్మ్యం అంటే అది అస్తి తథా జ్ఞా తెలుసుకోవాలి ఏమిటా యథార్థ స్వరూపము క్రియాకారక ఫల భేదశూన్యం అత్యంత విశుద్ధం అద్వైతం ఇేతత్ వివక్షం దీనిని చెప్పబోతున్నది శ్రుతి ఆత్మస్వరూపం ఏమిటంటే దాని మీందు క్రియాకారకము ఫలము భేదము లేదు ఇది అగ్నిహోత్ర క్రియా ఇవి కా నేను కర్తని ఇది కారకము ఇది కరణము ఇది సంప్రదానము దేవత సంప్రదానము ఇది కారకములు దీనికి స్వర్గం ఫలము ఇది క్రియాకారక ఫలభేదం లేకపోతే లోకంలో కూడా ఇదిగో ఈ క్రియ చేస్తే నాకు డబ్బు వస్తుంది దీంతో నేను సుఖాన్ని పొందుతాను అది క్రియాకారక ఆ ఫల ఆ క్రియాకారక ఫలభేదము సుభరాము లేదు శూన్యం సున్నా శుభరాము లేదు అత్యంత విశుద్ధం అంటే రాగద్వేషాదులు కామప్రోహాదులు సుతరాము ఆత్మస్వరూపాన్ని టచ్ కూడా చేయదు ఆత్మస్వరూపములందు రెండవది లేనే లేదు అద్వైతము ఇది చెప్పాలి దీన్ని చెప్పుట యొక్క అభిప్రాయం అందుకోసం రెండు ప్రశ్నల్ని పట్టుకొచ్చింది అత తదనురూపవు ప్రశ్నవు ఉత్ప్యేతే శృత్యా కాబట్టి ఈ దృష్టిని మనస్సులో పెట్టుకుని ఈ చెప్పదలుచుకున్న సత్యానికి అనురూపంగా రెండు ప్రశ్నలను వేసుకుంది తత్వాన్ని చెప్పడం కోసం ఎన్ని ప్రశ్నలు అవసరమైతే అన్నీ వేసుకుంటారు అందులో కొంత రెప్యుటేషన్ ఉండొచ్చు ఏదో కొంత అధికాంక్ష ఉంటుంది పునరుత్తి అదో పెద్ద విషయం కాదు ఈ రెండు ప్రశ్నలతోటి ఆ తత్వము నిగ్గు తేలుతుంది ఏమిటా ప్రశ్నలు క్వైషత భూత్ కుత ఏతదా పూర్ణు ముద పూర్ణమిదం పూర్ణా పూర్ణ